ఇప్పుడు ఆహారం ఉండదనుకోండి ఆహారాన్ని వృధా చేయకూడదు ఎందుకంటే ఆహారము ప్రాణాన్ని నిలబెడుతుంది అది ఈశ్వరుని యొక్క ఆరాధన అన్నం అన్నం బ్రహ్మేటి యజానా అన్నం అన్నం బహుకుంభీత అన్నం నన్న చాలా సెన్సిబుల్గా ఉండాలి ఆహారము వండిన అన్నము ఎడలా అంతటి భక్తి ఉన్నప్పుడు ఆ గింజల ఎడల ఎంత భక్తి ఉండాలి ఆ మొక్కల ఎడల ఎంత భక్తి ఉండాలి అలా ఉండాలి ఇట్ పాసిబుల్ నడిచేప్పుడు కూడా గడ్డి మీద కాలు పడకుండా పక్కన గడ్డిలోని చోట కాలు వేసే అవకాశం ఉన్నట్లయితే గడ్డి మీద కాలు వేయకపోవడమే మంచిది అంత సెన్సిబుల్గా ఉండాలి ఉండి ఆ సెన్సిబిలిటీ ఎలా వస్తుంది వన్ యూ ఆర్ సచ్ సెన్సిబుల్ అప్పుడు మీరు సర్వత్రా ఉన్నటువంటి ఆ ఈశ్వరుని యొక్క దర్శనము ఇటువంటి సంవేదనశీలత ఇవన్నీ కలిసి ఉంటాయి కమ్ టుగదర్ కాబట్టి సకల ప్రాణులయములు ఈశ్వరుణ్ణి దర్శించుట సర్వేషు భూతేషు సర్వేషు భూతేషు అనే సర్వశబ్దానికి వివరణ ఎలాగంటే భూతములు విషమంగా ఉంటాయి సమంగా ఉండవు ఇప్పుడు ఉన్నట్టు కుక్క ఉండదు కుక్క మనిషి ఉండదు మనిషి పశువు ఉండదు పశువు చెట్టు ఉండదు భూతములు విషము విషమములు కానీ ఈశ్వరుడు సామా అది సర్వేషు భూతేశుడు భూతముడు స్థావరములు జంగమములు కానీ ఈశ్వరుడు తిష్టంతము స్థావరములలో టిష్టంతం జంగమములలో తిష్టంతం తర్వాత ప్రాణులు సాత్విక రాజస తామసములుగా ఉంటాయి ఇప్పుడు మనిషి పండితుడు సాత్వికుడు ఆవు రాజ్యసం బర్రే తామసం మనం ఆవుకి దండం పెట్టి బర్రెని కచ్చిపించి కొట్టారనుకోండి అరే బర్రె దారి దున్న బర్రే అసలు ఆ భాషలోనే కొంత నిరాదరణ కొంత చిన్న చీపు ఉన్నది దున్న దున్నాకి ఆవుకి ఆ పదములు ఎలా ఆవు దున్న అని దాంట్లోనే మీకు నిరాదరణ ఉండదు ఉండకూడదు ఆవు దున్న అని అలా రండి కదా సో సాత్విక రాజస తామస ప్రాణులన్నిటి ఒకే ఈశ్వరుడు ఉన్నాడు ఆకృతులు పశువుల యొక్క ఆకృతులు స్మాల్ అండ్ బిగ్ ఏనుగు పెద్దది క్షేమ చెన్నది కానీ రెండింటియళ్ళు ఒకే ఉన్నాడు మశకహ ఇత్యాది తర్వాత కొన్ని ప్రాణులు పొరుగుగా ఉంటాయి కొన్ని పొట్టిగా ఉంటాయి కొన్ని ప్రాణులు నల్లగా ఉంటాయి కొన్ని పచ్చగా ఉంటాయి కొన్ని తెల్లగా ఉంటాయి అన్నిటి ఎందుకు ఒకే ఈశ్వరుడు ఉన్నాడు కపిల గోవులో దేవుడు ఉన్నాడు మిగతా దేవుడు లేడను లేకపోతే గోవులో దేవుడు ఉన్నాడు బర్రెలో లేడను బర్యలో ఉన్నాడేమో కానీ మేకలో లేడను ఇలాంటి వేషాలు పనికిరాట తప్పు సకల ప్రాణుల ఎందు ఈశ్వరుడు సమానంగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రాణుల ఎందు విషమత్వం గలదే కానీ ఉన్నమాట వాస్తవమే కానీ ఆ ప్రాణుల ఎందు ఈశ్వరుని ఎందు ఎట్టి విషమత్వము అంటే విషమత్వం అంటే హెచ్చు తగ్గులు గొప్ప తక్కువలు లేవు అది కాబట్టి క్వా అన్న దానికి అర్థం దానికి సమాధానం సర్వేషు భూతేషు బ్రహ్మాది స్థావరాంతేషు ప్రాణీషు కం ఎవరిని మీరు దర్శించాలి పరమేశ్వరం పరమేశ్వరుణ్ణి దర్శించాలి అంటే మరి శృతి అలా ఉంటుంది శృతికి స్మృతికి చాలా భేదం ఉంటుంది శృతి ఏమని చెప్తుంది సకల ప్రాణులలో పరమేశ్వరుని దర్శించమని చెప్తుంది కానీ స్మృతి ఏమంటుంది ఆవులో ఆవు ఆవుని తీసుకుంటుంది మిగతా ప్రాణం మీద స్మృతి తీసుకోవాలి గోవుని తీసుకుంటుంది గోవు కొంత ప్రత్యేకత ఉన్నమాట వాస్తవం గోవులో ముఖం మీద బ్రహ్మదేవుడు ఉన్నాడు ఇదే ఎడమకాల్లో ఇంద్రుడున్నాడు గుడికాల్లో ఇద్రుడు ఉన్నాడు తోకలో విష్ణువు ఉన్నాడు అని మళ్ళీ ఆ దేవత ఆ పరమాత్మని పది ముఖాల కింద చేసి మళ్ళీ అలా విధిగా పెట్టు బొమ్మ ఒకటి వేసి పెడతాడు అక్కడంతా అదో అదో పాండించాం చెప్పండి మీ మీరు మీరు గొప్ప పండితులు కదా నన్ను నన్ను అడిగాలనుకోండి ఏమన్నా మీరు ఏదో పెద్ద పండితులు ఉన్నది ఉన్నావు ఆవు పొట్టలో ఏ దేవత ఉందో చెప్పండి నన్ను మీరు నన్ను అడిగితే నేను వేలముఖం వేస్తా నాకు అది కూడా ఓ అలాంటి పాండించాలి కూడా అయ్యో మీకు అంత తెలియదండి పొట్టలో వరుణులు హృదయంలో అగ్ని కంఠంలో వాయువు కళ్ళల్లో ఎందుకు ఉన్నాడు ఈ మాత్రం కూడా తెలియదా మీరేం పండించండి అన్న ఆలోచన దట్ దట్ ఇస్ నాట్ డిపాయిడ్ అవుతాయి ఓకే పర ఎవరిని అందుకోసమే ఎవరిని పరమేశ్వరం పరమేశ్వరుణ్ణి చూడాలి పరమేశ్వరుడు అంటే అంతర్యామి అర్థం అంతర్యామి లోపల ఉండి ఆ ప్రాణిని నిలబెట్టేటువంటి ఆ శక్తి దాన్ని పశుపక్ష్యాలు ఎందు చెట్టు జాములు ఎందు ప్రాణశక్తి అంటారు మనుషులు పశుపక్ష్యాలు ఎందు కూడా చైతన్య శక్తి అని కూడా మీరు అంటే అనొచ్చు అది పరమేశ్వరుడు అక్కడ ఈశ్వర శబ్దానికి అంతర్యామి నియంత అంతర్యామి అంతర్యామి ఈస్ ది రైట్ వర్డ్ ఇన్నర్ కమాండర్ ఆ పరమేశ్వరుణ్ణి చూడాలి అంటే మీరు చూడాలంటే ఎలా చూడడం అంటే మీరు ఏం చేయాలి దేహాన్ని చూస్తే పరమేశ్వరుడు ఎక్కడ కనపడతాడు ఆవు బర్రే భేదాలే కనపడతాయి ఇంద్రియములను చూశారనుకోండి భేదములే కనపడతాయి వాటి అంతఃస్కరణములను చూస్తే భేదములే కనపడతాయి శత్రువు మిత్రులు అంతఃస్కరణములను చూస్తే భేదములే కనపడతాయి కాబట్టి మీరు దేహము ఇంద్రియము అంతఃస్కరణము బుద్ధి అజ్ఞానము ఇవన్నింటికీ కూడా పక్కన పెట్టి వీటన్నింటి మూలంలో ఉన్నటువంటి అంతర్యాన్ని ఆత్మసత్వాన్ని మీరు దర్శించగలగాలి అప్పుడే మీరు ఆ పరమేశ్వరుణ్ణి సకల ప్రాణుల నుండి చూడగలుగుతారు ఆ మాట అడుతున్నారు పరమేశ్వరం దేహేంద్రియమునో బుద్ధ్యవ్యక్తాత్మన అపేక్ష అది దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అజ్ఞానము విజక్తము అంటే అజ్ఞానం జీవసత్వము ఆత్మ వీటన్నిటికంటే మూలంలో పరమేశ్వరుడు ఉన్నారు ఇది తెలియజేసుకోవసండి అంతే కరెక్ట్గానే వచ్చింది ఆత్మాంటి జీవుడు అని అర్థం ఇప్పుడు మీరు ఓ బండి ఉందనుకోండి దాని దేహం ఎలా ఉంటుంది నా అలా ఏంటో చూడడానికేమీ వాళ్ళని చూడడానికి బాగో బాగోకపోవడము పశు ఇతర ఆవు కంటే భిన్నంగా ఉంటుంది విశేషంగా ఉంటుంది దాని ఇంద్రియములు ఎలా ఉంటాయి విశేషంగా ఉంటాయి తేడాగా ఉంటాయి మనస్సు తేడాగా ఉంటుంది బుద్ధి తేడాగానే ఉంటుంది దాని అజ్ఞానము ఆవుకు కొంత తెలివితేటలు ఉంటాయి బర్రిగా ఆ తెలివితేటలు కూడా ఉన్నాయి మరీ అధ్వానంగా ఉంటుంది మధ్య గాడిద కూడా అలాగే ఉంటుంది కాబట్టి దాని యొక్క అజ్ఞానం యొక్క లెవెల్స్ కూడా భిన్నంగా ఉంటాయి ఆ జీవుడు బదిలో జీవుడు ఉంటాడు ఏదో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుండాల జీవుడు సో ఆవులో ఇంకో జీవుడు ఉంటాడు మనిషిలో మరో జీవుడు ఉంటాడు జీవుల్లో కూడా భేదం అవుతుంది ఈ భేదములన్నింటినీ ప్రక్కనబెట్టి వీటి దృష్ట్యా ఈ భేదములన్నిటినీ దృష్ట్యా దేని ఎందు భేదము లేదు అది పరమేశ్వరం అంటే ఈ తత్వములను అన్నిటినీ కూడా అంతర్యామి అయి ఉండి శాసిస్తూ ఉండేటువంటి ప్రాణశక్తి లేక ఏ చైతన్య శక్తి గలదో చిశక్తి అని కూడా అంటారు ఆ చిశక్తిని ఆ పరమాత్మతత్వాన్ని మనం దర్శించాలి మీరు అలా ఎప్పుడు దర్శించగలుగుతారంటే మీ ఎందు ఉండే పరమాత్మను మీరు చేస్తే సైమిల్టేనియస్గా అదే పరమాత్మతత్వం మీ కూడా గలదు అని తెలుసుకుంటూ ఆ సకల ప్రాణుల ఎందు ఉండే దర్శించాలి ఇప్పుడు ప్రాణులయందు సృష్టి స్థితి లయములు ఉంటాయి అంటే పుట్టుత కొంతకాలం బతికి ఉంగుట తర్వాత చావు అనేవి ప్రాణులయంలో ఉంటాయి అంటే ఆ మూడు స్థితులు ఆ మూడు స్థితులు సృష్టి స్థితి లయములు ప్రతి ప్రాణికి ఉంటాయి కానీ ప్రాణులయందు ఉన్న అంతర్యాము లేని సృష్టి స్థితి లయములు ఉండవు సమం టిష్టం అదే సృష్టి స్థిరయములనే విశేషములు తేడాలు ఉండవు తర్వాత భద్రే దేహము ఆవు దేహము మనిషి దేహము ఇంద్రియములు వాటి వాటి ఇంద్రియములు మనస్సులు బుద్ధులు అవ్యక్తములు అంటే అజ్ఞానములు వాటి జీవతత్వములు అన్నింటిలోనూ భేదాలు ఉంటాయి కానీ వాటి ఎందు అంతర్యాముగా ఉండే పరమాత్మ ఏ భేదము ఉండదు పరమాత్మ నిరంతర ఏకరూపంగా ఉంటాడు వేరే ప్రాణులు సర్వదా భిన్నభేదములుగా ఉంటాయి కాబట్టి ఈ భేదముల యందు అభేదము దిస్ ఈజ్ కాల్డ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ భేదముల యందు అభేదము లేకపోతే భిన్నముల యందు అభేదము విశేషముల ఎందు నిర్విశేషము అవు పరమాత్మతత్వాన్ని చూడాలి ఇంకా ఇంపార్టెంట్ ఏమిటంటే వినశ్యత్ స్వ వినశ్యంతము వద్దాము తం సర్వేషు భూతూ సమం తిష్టంతం సో అటువంటి పరమాత్మను సకల ప్రాణుల నుండి సమానముగా ఉంటున్న పరమాత్మను ఎవడైతే దర్శిస్తాడో ఇంకా ఆ ప్రాణుల గురించి ఇంకొంచెం విశేషణము కలదు తాని వినిష్టి వినశ్యత్ ఈ భూతు అనే పదం ఏదైతే కలదో దానికో విశేషణము భూతేషు అనే పదానికే విశేషణము ఏమిట విషనష్టి అంటే విశేషము చెప్పుతున్నది బృధాదిగణంలో సిద్ధాతులది సో ఏవని వినశ్యత్ అంటే వినశ్యత్ భూతేషు నశించే స్వభావము ప్రాణుల యుద్ధు అయితే మరి ప్రాణులు నశిస్తే మరి పరమేశ్వరుడు నశించడా నశించదు ప్రాణులు నశిస్తా ఇప్పుడు కొండ పగిలిపోతే నీళ్ళన్నీ చల్లా కేంద్ర అయిపోతాయి కదా చల్లా చెలదంటే నశించడమే ఇదే కుండ పగిలిపోతే నీళ్లు చల్లా కేంద్ర అవుతాయి కానీ కుండ పగిలిపోతే ఆకాశం చల్లా చెందరవదు కాబట్టి కుండలో నీళ్లు దృష్టాంతం కాదు పరమేశ్వరుడికి కుండలో ఆకాశం దృష్టాంతం కుండలో నీళ్లు జీవుడికి ఇంద్రియాలకి దృష్టాంతం ఇంద్రియాలన్నీ చల్లా చెందరవుతాయి అక్కడికో పోతాయి కానీ ఆకాశం ఎక్కడికి పోవటం కుండలో అలాగే రాణుడు పుట్టి గిట్టినప్పుడు కూడా పరమేశ్వరుడు సమ సమానంగానే ఉంటాడు నశించకుండా ఉంటాడు అది పంచ పరమేశ్వరము అవినశ్యంతము కాబట్టి ఆ పరమేశ్వరుడు మాత్రము నశించదు చూడండి మీకు భూతములకు పరమేశ్వరుడికి ఎంత వైలక్షణ్యాన్ని ఎంత డిస్టింక్షన్ చూపించాము భూతములు పుట్టిగి చెప్తాయి పరమేశ్వరుడు పుట్టడు చెప్పాడు భూతముడు సాస్కృతిక రాజస్వ తామసములుగా ఉంటాయి పరమేశ్వరుడు గుణాతీతుడై ఉంటాడు భూతములు ఆకారములు భిన్న భిన్నములుగా ఉంటాయి పరమేశ్వరుడు నిరాకారుడై ఉంటాడు భూతముడు నశిస్తాయి పరమేశ్వరుడు అవినశ వినాశము లేకుండా ఉంటాడు ఇది భూతానం పరమేశ్వరస్య అత్యంత వైలక్షణ్య ప్రదర్శనార్థం ఈ ప్రాణులు నామరూప నామరూపములు ప్రాణులు ఉండే నామరూపాలు ఈ నామరూపాలకి వాటి ఎన్నుండే మధ్యన ఉండే తేడా చాలా పెద్ద తేడా ఆ తేడాన్ని మీరు బాగా పట్టుకోవాలి ఆ వివేకాన్ని మీరు బాగా పట్టుకోవాలి మీరు ఆ వివేకాన్ని పట్టుకుంటే మీరు పరమేశ్వరుణ్ణి చూడగలుగుతారు వివేకాన్ని పట్టుకోలేకపోయారనుకోండి మీరు ఆ ఈశ్వరుని చూడలేదు ఉదాహరణకి బర్రె వేరు గోవు వేరు అని మీరు పట్టే అని అని తెలుసుకున్నారు కానీ బర్రెయందు గోవునందు సమానముగా పరమేశ్వరుడున్నాడు అనే సంగతి తెలుసుకోలేకపోయారనుకోండి యు మిస్ యు హోల్ పాడీ కాబట్టి సర్వే భూతు వినశ్యత్స వెర్సెస్ ఏక అవినాశి సమ పరమాత్మ సర్వేషు భూతేషు అంటే వేర్వేరు వేర్వేరు సమ వినశ్యత్ అవినశ్యం భిన్న భిన్న ఏకం ఆ విధంగా ఈ భేదములన్నన్నిటినీ అతిక్రమించి ఏకత్వాన్ని పట్టుకోవాలి ఏకత్వాన్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది సైన్స్ అయినా ఏకత్వమే ఫిలాసఫీ అయినా ఏకత్వమే ఆ రెండు ఒకే దిశలో అడుగు వేస్తూ ఉంటుంది ఏకత్వం మీకు ఏకత్వం ఏకాణం చేతనా అచ్చుబాటు కాలకపోతే మీరు వేదాంతానికి అర్హులే వేదాంతానికి యోగ్యతయే లేదు మీరు ఏకత్వాన్ని పట్టుకోలేకపోతే ఏదో ఆ భేదాల్లోనే పడి లగలాగుతా ఉండాలి సంసారం అంటే అలాగే ఉంటాం ఏకత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కథం ఆ వైలక్షణ్యము ఆ డిస్టింక్షన్ అంటే వినశప్సు అవినశం విషమేషు ఆ వైలక్షణ్యాన్ని అంటే పరమాత్మ వెర్సస్ నామరూపాలు ఆ వైలక్షణ్యాన్ని మీరు ఎంత బాగా గుర్తుపట్టగలిగితే అంత గొప్పగా మీరు సర్వవ్యాపకుడైన పరమాత్మను దర్శించగలుగుతారు అదే యథార్థమైన ఈశ్వర దర్శనము ఈశ్వర దర్శనం అంటే అలా ఉంటుంది సో ఆ వైలక్షణ్యాన్ని చిత్రించటం కోసం ఈ విశేషణములు వేయబడ్డాయి కథం ఎలాగా ఈ విశేషణాలను బట్టి అంతర్యాము అయిన కానీ చుట్టూ అల్లుకుని ఉన్న దేహేంద్రియములో బుద్ధి వ్యక్త ఆత్మ అనే ఈ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మధ్యలో ఉండేటువంటి డిస్టింక్షన్ వైలక్షణ్యము ఈ విశేషణములు ఎలా ప్ర వివరించి చెప్పండి అని ప్రశ్న కథను ఓకే మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది నేను చెప్తున్నాను పాడిన పాటే పాడుతున్నానని అనుకోకూడదు ఎదాంతమంటే కొత్త ఉండదు నిన్న చెప్పిన పాఠమే ఇవాళ ఉంటుంది గాలి తీల్స్తే కొత్తగా ఉంటుందా కొత్త కొత్త ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుందా గాలి అదే గాలి తీల్స్తూ ఉంటారు కానీ ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది ఇట్ సంథింగ్ వెరీ స్పెషల్ కాక చర్చ సర్వాం హి భావ వికారాణం జ మూలం భావాలంటే క్రియ అంటే మార్పు మీరు ఏదైనా ఒక ప్రాణిని మీరు చూస్తే ఆ ప్రాణి ఎప్పుడు మారిపోతూ ఉంటుంది నది నది మనిషి బతుకు నది వంటిది నది ఎప్పుడు మారిపోతూ ఉంటుందండి ఒకే నదిలో రెండుసార్లు మీరు స్నానం చేయగలుగుతారా చేయాలి ఎందుకంటే మీరు ఒకసారి ఇలా మొనట ఆ నది వెళ్ళిపోయి కొత్త నది వచ్చేసి మళ్ళీ రెండోసారి తల టైం నుంచి మళ్ళీ పైకి తీసేప్పటికి ఆ నది వెళ్ళిపోయి ఇంకో కొత్త నది వచ్చింది మీరు గోదావరి గోదావరిని మీ హడావిడే తప్ప అక్కడ అక్కడ నది లేనే ఆ నది వెళ్ళిపోయి ఇంకో నది వచ్చేసింది కాదండి అదే గోదావ అదే గోదావరి మొట్టిగా ముడితే తెలుస్తుంది అదే గోదావరి అదే గోదావరి వెళ్ళిపోలేదు గోదావరి ఇంకా అక్కడే కూర్చుందా నువ్వు పేరు పెడితే ఎలా అయినట్టు నది అలా వెళ్ళిపోతే మారిపోతూ ఉంటావు ఈ బతు మనిషి కూడా అటువంటి వాడే నదితో ఈ మార్పు భావ ఈ మార్పులో మళ్ళీ అనేక రకాలు వికారం అంటే రకం ఆ భావంలో కూడా అనేక రకాలు ఏమిటి మొదటి రకం ఏమిటో తెలిసినా పుట్టుక అది నిరంతరము మారిపోతూ ఉంటుంది ఆ మారిపోవడంలో మళ్ళీ కొన్ని స్టేజులు ఫస్ట్ స్టేజ్ ఏమిటో తెలుసినా వాటికి భావ వికారం లేదని పేరు అంటే నిరంతర పరివర్తనశీలమైన ప్రాణుల భావా అంటే ప్రాణులు నిరంతర పరివర్తనశీలమైన ఏ ప్రాణులు గలవో ఆ ప్రాణుల వచ్చే మౌలికమైన వికారములు ఎన్ని ఆగు దాంట్లో మొదటిది ఏమిటో తెలిసిన జని పుట్టుట జిలక్ష పుట్టుట అనే వికారం మిగతా వికారాలన్నీ దాని వస్తాయి ఇది మొట్టమొదటి వికారం పుట్టుక వికారం అంటే వాంతిరావడం అది కాదు వికారం అంటే మార్పు అని అర్థం ఓకే తర్వాత జన్మోత్తర భావిన అన్యే సర్వే భావ వికారా వినాశాంతా ఇంకా కొన్ని వికారాలు ఉన్నాయి నిజంగా ఇంకో ఐదు ఉన్నాయి మొత్తం ఆదలు పుట్టుతో పుట్టుక అనేది మొదటి అది పోతే ఇంకెన్నోన్నాయి ఐదు ఆఖరి దేవుట తెలిసిన వినాశము నశించుట అన్నది ఆఖరి ఇంకెన్నున్నాయి మధ్యలో నాలుగు సర్వే అంటే నాలుగు ఏమిటా నాలుగు అన్నే సర్వే ఏమిటా నాలుగును అస్థి అంటే పరిచ్ఛిన్నమైన ఆకారంతో ఉండుట వర్ధతే పెరుగుట భోజనం చేసుకుంటే ఏమవుతుంది పరిణమతే వేర్వేరు క మార్పులను చెందుతా మధ్య వయస్సు వచ్చేప్పటికీ పరిణామము అనుభవానికి వస్తుంది పరిణామం అంటే మోకాలు చెప్పలా అరిగిపో అరిగిపోతాయి ఇంకా నాశం రాలేదు కానీ అరిగిపోతాయి బీపీ వచ్చి ఆ హార్ట్ అదోలా కొట్టుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు బీట్ స్కిప్ చేస్తూ ఉంటుంది యాసిడ్ రిఫ్లక్ట్స్ వచ్చేస్తుంది పూర్వలాగా ఎంత ఆవకాయలు మాగాయిలు వేసుకు తినేస్తే ఏమయ్యేది కాదు ఇప్పుడు కాలం తగ్గించి మంట ప్రారంభమవుతుంది ఇలాంటివే ఇంకా ఇలాంటి హార్మోనల్ చేంజెస్ ఇవేవి వీటన్నిటికీ పరిణామము అని పేరు వర్ధతే తరువాత పరిణామకే వస్తుంది నలభై ఏళ్ళు వచ్చే వరకు నుంచి అరవై దాకా పరిణామకే ఒక నలభై నుంచి నచ్చకపోతే నలభై వేసుకోండి కొన్ని యాభై వేసుకోండి ఇంకా అంతకంటే వేసుకోవడానికి లేదు దాని ఫైన్ యాభై దాకా వేసుకోండి మీ మీ ఇచ్చే యాభై నుంచి అరవై దాకా పది నమ్మతాయి పోనీ ఇంకో ఐదు వేసుకోండి అరవై ఐదు వేసుకున్న వేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏమిటి అపక్షీయతే ఇంకా డిక్లైన్ ప్రారంభం డిక్లైన్ సెల్స్ పోతాయి కొత్త సెల్స్ పుట్టవు పాత సెల్స్ పోతాయి కొత్త సెల్స్ పుట్టావు పొందకే సెన్స్ తగ్గిపోతే పాత సెన్స్ పోయి కొత్త సెన్స్ కొత్త కొట్టేలా ముడపని వస్తాయి అసలు ఐ దట్ లైక్ లైక్ దట్ అపక్షీయతే అంతకుముందు అలా దోసకాయలాగే దగ్గర దగ్గర ఆడితే వాడు ఇప్పుడు ఎండిపోయి ఏదోలాగే తయారవుతాడు అపక్షీయత దేహం ఫైనల్లీ వినశ్యతి ఇవి భావ వికారులు ఆదు వినాశాత్ పర నిదస్తి భావ వికారా వినాశం తర్వాత భావ వికారమేట ఏం చేయడం లేదన్నా అక్కడితో రాసే ఎందుకో తెలుస్తుందా భావా భావాత్ భావమే లేకపోతే ఇంకా భావ వికారం ఎక్కడి నుంచి పరివర్తనశీలమైన ప్రాణి అదే లేకుండా ఇంకా ఆ ప్రాణిలో వికారములు వచ్చుట అనేది లేదు ఏదో వారు హార్ట్ ప్రాబ్లం ఉందన్నారు ఇప్పుడు ప్రస్తుతం హార్ట్ ఎలా ఉంది అని ఇంకా హార్ట్ లేదు ఎవరు లేదు వారు స్వర్గానికి చేరినారు సతి ధర్మిని ధర్మాభవంతి భావం ఉంటే భావ ధర్మి ఉంటే ధర్మములు ఉంటాయి ధర్మి అంటే ద థింగ్ విచ్ హ్యాజ్ మెనీ ప్రాపర్టీస్ అనేక ధర్మం ధర్మం అంటే ప్రాపర్టీస్ సో ఇప్పుడు బంగారము ధర్మి ఉంటే పచ్చగా ఉంటుంది మెలమిళ నెలుస్తూ ఉంటుంది సాగుతుంది కేగ కింద సాగుతుంది రేకు కింద సాగుతుంది మేళ లో అందంగా ఉంటుంది ఇవన్నీ ధర్మములు ధర్మి బంగారం బంగారం లేదు చెప్పండి ధర్మాలు ఏం చెప్తారో చెప్పండి దర్ ఈజ్ నో గోల్డ్ ఇదంతా అయిపోయింది ఖర్చు చేయడం ఏం మిగలలేదు ఇప్పుడు ఇంకే ధర్మాలు ఉంటాయి ఏ ధర్మాలు ఉండవు ధర్మీ లేకుండా ధర్మాలే ఉంటాయి కాబట్టి భావమే లేకపోతే భావ వికారములే ఉంటాయి కాబట్టి దీన్ని ఏం చేయలేదంటే వినాశము అనేది ఆఖరి భావ వికారము అక్కడితో మొత్తం భావ వికారాలు పూర్తయ్యాయి ఓకే ఇంటికి ఇది ఏమి చెప్తున్నట్టు అత అంత్యభావ వికారాభావానువాదేన పూర్వభావినసే భావికారా ప్రతిషిద్ధా సహకార్యై వినశు అన్నారు అంటే ఈ ప్రాణులు నశించేవి అంటే వాటికెందు వినాశము అనే భావ వికారము ఉన్నది వినాశము ఉంది అంటే అర్థమైతే దాని ముందు దేవుటి అపక్షయము అది ఉంటుంది అది లేకుండా వినాశం ఉండదు దాని ముందు ఏముంది పరిణామము అది ఉంటుంది దాని ముందు వర్ధతే వర్ధిల్లుత అది ఉంటుంది దాని ముందు అస్థి ఉంటుంది దాని ముందు జాయకే అవన్నీ ఉంటాయి వినాశముంది కనుక ఆ ముందున్న ఐదు కూడా ఉంటాయి వినశ్యసు భూతూ అవినశ్యంతం వినాశము లేని పరమాత్మ వినాశము లేదంటే దానికి ముందున్న అపక్షయం ఉంటుందా ఉండదు ముందున్న వర్ధ వర్ధిల్లుట ఉంటు పరిణామం ఉంటుందా ఉండదు వర్ధిల్లుట ఉండదు పరిచ్ఛిన్నముగా ఉండుట ఉండదు పుట్టుట ఉండదు కాబట్టి అవినశ్యంతం అని వినాశమనే భావ వికారం ఆఖరి భావ వికారము లేదు అని చెప్పుట చేత ఇంకా వేరే బొట్టు పెట్టి చెప్పక్కర్ లేకుండానే ముందున్న ఐదు భావ వికారములు కూడా లేవు అని తేలినది భావ వికారములు ఎప్పుడైతే లేవో వాటి వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్లు ప్రభావములు అవి కూడా ఉండవు సహకార్యై ఇప్పుడు వర్ధతే భావ వికారం ఉందనుకోండి పెరుగుతున్నాడు అనే భావ వికారం ఉందనుకోండి పెరుగుతున్నాడు అనే భావ వికారాన్ని బట్టి అంతకుముందు లేని కొన్ని లక్షణాలు కొత్తగా వస్తాయి ఇప్పుడు పదేళ్ల పిల్లాడు ఉన్నాడు తిరుగుతున్నాడు మెచూర్ అవుతున్నాడు మరి అంతకుముందు లేని కొత్త కొత్త వికారాలు కొన్ని వస్తాయి గడ్డం వస్తుంది అంతకుముందు లేని గడ్డం తీసుకోలేకుండా హైదరాబిపులు ఇన్ని గడ్డం తీసుకుంటూ ఉండాలి మరి వికారాలు వస్తాయి కదా ఈ గడ్డం తీసుకోవడం అనే వికారం ఎక్కడి నుంచి వచ్చింది వర్ధతే అనే భావ వికారం నుంచి వచ్చింది పరమేశ్వరుని ఎందు వర్ధతే లేదు అంటే అర్థమేది ఈ గడ్డాలు మీసాలు సమస్య కూడా లేదు సహకార్యై అనేది లక్షణం చూస్తున్నాను నేను ఏదో ఉత్తుకబుడు చెప్తున్నాను అనుకోదు సహకార్యై అపక్షయము అనే వికారం ఉండదు దేవుడి ఏదో అపక్షయం అనే వికారం ఉండదు కాబట్టి డెంటిస్టుల దగ్గరికి ఆర్థోపీడిక్ దగ్గరికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అపక్షయం లేదనగానే కార్యములన్నీ అపక్షయ కార్యములు ఎన్ని ఉంటాయి అన్నింటినీ కూడా నిషేధించినట్టే కాబట్టి దేవుడికి వినాశము లేదు అనగానే ఈ మొత్తం భావ వికారాలు మిగిలిన ఇది కూడా ఏవైనట్టయి చెప్పినట్టయి ఆ ఇది వికారములను బట్టి వచ్చేటువంటి ఇతర లక్షణములు కూడా లేవు దేవుడికి వినాశము లేదు అంటే పుట్టుక లేదు అంటే దేవుడికి పుట్టినరోజు ఉండదు రాముడికి పుట్టినరోజు రాముడు తరఫు నుంచి ఉండదు మనం భక్తులుగా మనం ఆయన్ని ఆరాధించడం కోసమని ఆయనకు ఆ పుట్టినరోజు అనేది మనం పెడతాం తప్పిస్తే ఆయన వైపు నుంచి ఆయనకి పుట్టినరోజు ఉండదు ఇది రామాయణం చూడండి ఇరవై నాలుగు వేల శ్లోకాల రామాయణం ఎక్కడైనా ఒక్క మాట కౌసల్యాదేవి కానీ దశరథుడు కానీ సీతాదేవి కానీ హే రామా హ్యాపీ బర్త్ డే అని అన్నట్టు ఎక్కడైనా బర్త్డే పార్టీ చేసినట్టు కానీ ఒక్క మాట కూడా ఎక్కడా లేదు మహాభారతంలో ద్రౌపది పుట్టినరోజు కానీ ధర్మరాజు పుట్టినరోజు కానీ మెన్షన్ కూడా లేదు ఈ పుట్టినరోజు అన్నది ఈ మధ్యన వచ్చినటువంటి లక్షణము అవలక్షణమా అది మీరు డిసైడ్ చేసుకోండి అది ఒకప్పుడు లేదు ఈ మధ్యనే వచ్చింది ఈ మధ్యనే అంటే పదేళ్ళని నా అభిప్రాయం కాదు ఇంటి నుంచి ఒక గత యాభై ఏళ్ళలో వచ్చింది ఎందుకంటే నేను చిన్నప్పుడు నా బాల్యాన్ని నేను గుర్తు నా బాల్యం అంటే పెద్దలు అందరి యొక్క బాల్యాన్ని సరిపీతో ఉంటుంది నేనే అక్కడి నుంచి చంద్రమండలం నుంచి రాలేదు కదా మన బాల్యంలో మనంటే యంగ్ పీపుల్ బాల్యం కాదు కొంచెం ఎల్డర్లీ పీపుల్ బాల్యంలో బర్త్డేలో ఉన్నాయా లేవు మా నాన్నగారు నన్నురా నీ పుట్టినరోజు అని ఎప్పుడూ అన్నలేదాయని మా అమ్మగారు అన్నారు నాన్న నువ్వు ఈ వాళ్ళకి సేవరా అని ఓసారి అన్నాడు నేను ఎప్పుడో సెలవులకి ఇంటికి వెళ్తే అరే నీ పుట్టినరోజుగా ఇవాళ అన్నా ఓహో అలాగా అమ్మా తలంటుకోడాంటే ఇప్పుడు నాకు ఇల్లాంటివి పెట్టకు నాకు తలంటుకోవడానికి నూనె పోసుకోవటము కుంగుడు కాయలు ఇవన్నీ నాకు పెట్టకు నువ్వు రోడ్డు డిస్టమ్స్ని అని నేను చూసుకున్నాను సరే ఫోన్లే సబ్బుతో ఏదో ఏడు అని నాకేదో ఉపాధి ఏదో చేసి పెట్టారు అంటే అదే పుట్టినరోజు ఇప్పుడు పుట్టినరోజులు ఎలా ఉన్నాయి ఓ జబర్దస్త్ అనేది మీకు తెలుసిన మీరు పెన్సిల్వేనియాలో పిల్లలు హై స్కూల్లో హాఫ్ బర్త్డేలు ఉంటాయి అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి బర్త్డే ఇలాంటి వేషాలు కూడా ఉంటాయి కాబట్టి దేవుడికి పుట్టినరోజు ఇవే ఉండవు ఒక ఆయన నాతోటి ఉన్నారు నేను ఇప్పటికీ నాకు గుర్తు నాకు దృష్టాంతం కాకినాడలో ఒక ఆయన ఉన్నారు నేను ఇప్పుడే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళొస్తున్నానండి ఎందుకంటే ఈవేళ శ్రవణా నక్షత్రం ఆయన పుట్టిన నక్షత్రం అది నేను కూడా శ్రవణా నక్షత్రంలోనే పుట్టాను అంటే ఇప్పుడు ఏమైందిప్పటికీ వెంకటేశ్వర స్వామి నక్షత్రము నా నక్షత్రము ఒకటే ఇప్పుడు నా నక్షత్రం ప్రకారం నాకు బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది ఇప్పుడు మరి వెంకటేశ్వర స్వామి ఏమవుతున్నాయి మరి బ్యాడ్ పీరియడ్ నడవద్దా ది స్పీల్ స్పీంటు నాకు అర్థం కాదు ఇంత కాలం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నా అర్థం చేస్తున్నా దివ్యాన్ని ఎనివే కాబట్టి ఈ భావ వికారములన్నింటినీ నిషేధించినట్లైనది అవిలష్యంతం అనే ఒక్క మాటతో సకల భావ వికారములను వాచించి వచ్చేటువంటి ఇతర కార్యములను నిషేధించినట్లయినది తస్మాత్ సర్వభూతై వైలక్షణ్యం అత్యంతమేవా పరమేశ్వరస్ సిద్ధం నిర్విశేషత్వం ఏక ఏకత్వం ప్రాణులయములు ఇన్ని వైలక్ష ఇన్ని వికారములు ఉంటాయి అప్పుడే పుట్టుతూ ఉంటాయి కొన్ని ప్రాణులు కొన్ని ప్రాణులు కొద్ది రోజుల పుట్టి ఇప్పుడే మనుగడలోకి ఈ ప్రపంచంలోకి వచ్చాయి కొన్ని ప్రాణులు వర్ధల్లుతూ ఉంటాయి కొన్ని ప్రాణులు పరిణామాన్ని చెందుతూ ఉంటాయి కొన్ని ప్రాణులు అపక్షయంలో ఉంటాయి ఓల్డేజ్ హోమ్కి వెళ్తే అపక్షయంలో ఉన్న ప్రాణులు కనపడతారు కొన్ని ప్రాణులు శ్మశానానికి వెళ్తే నశిస్తూ కనపడతారు లేకపోతే హాస్పిటల్స్కి వెళ్తే కనపడతాయి ఈ విధంగా ఈ సర్వ ప్రాణులలో ఇన్ని వికారములు మీకు కనపడుతూ కానీ ఆ ప్రాణులన్నిటికీ ఎందు సమానంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆ ప్రాణుల అత్యంత విలక్షణమైన తత్వము ఆత్మ అనాత్మ వివేకము బాగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి పరమేశ్వరుడు నిత్య సిద్ధుడై ఉన్నాడు సిద్ధం ఏమిటి సిద్ధించింది నిర్విశేషత్వం ఇన్ని రకముల వికారములను పొందుతూ ఉండే ప్రాణులైన ఉన్నా ఏ రకమైన తేడాలు వికారములు లేని పరమాత్మ అని ఒక అంశం సిద్ధించింది ఏకత్వం చకత్వము సిద్ధించింది కాబట్టి జీవులు అనేకం ఈశ్వరుడు ఏక జీవులకు ఉండే వికారములు అనేకము ఈశ్వరుడు ఏకహ అని ఆ ఏకత్వము సిద్ధించింది యహ ఏవం యథోక్తం పరమేశ్వరం పశ్యతి స ఎవడైతే ఇంతవరకు వర్ణించిన పరమేశ్వరుణ్ణి ఈ విధంగా దర్శిస్తాడో ఏవం ఏకత్వ విశిష్టంగా వర్ణించిన విధంగా ఆ వైలక్షణ్యాన్ని పట్టుకుని దర్శిస్తాడు ఇప్పుడు ఇంకా మీకు చెప్పాను ఒక ఆయన ఉన్నాడు నన్ను తిట్టిపోయాడు ఇంకొక ఆయన ఉన్నాడు నన్ను పొగిడి మెడలో మాల వేసి వెళ్ళాడు ఎంత వైలక్షణ్యం ఉంది ఇద్దరిలో ఇంకొకడు కుర్రాడు వచ్చి ఏ పక్క జరిగాని చూసేసి వెళ్తాడు ఇంకొక ఆయన పెద్ద ఆయన డెబ్బై ఫ్యాడేయండి అని మర్యాదగా ఏదో ఏదో చేశారు ఎంత వైలక్షణ్యం ఉన్నది వయస్సులో ప్రవర్తనలో ఈ రకంగా ఈ ప్రాణులలో అత్యద్భుతమైన వైలక్షణ్యం ఊహతో అనుందానికి వైలక్షణ్యం ఉంటుంది ఇంకొకడు సెంతులంతా శంతు రాస్తూ భూమహూములు ఆడిపోతూ వస్తాడు ఇంకొకడు మురికి వాసన వేస్తూ ఎంత వైలక్షణ్యం ఉన్నది ఇంతటి వైలక్షణ్యాన్ని మనకి తెలుస్తూ తెలుస్తున్న ఈ వైద్య ఈ తేడాలనన్నిటినీ అధిగమించి ఈ తేడాలకు అతీతంగా ఉండేటువంటి పరమాత్మ తత్వాన్ని ఎవరు సకల ప్రాణులలో చూడగలుగుతాడో వాడే యథార్థమైన ఈశ్వర దర్శనము గలవారు ఇం చేతనే సపోజ్ మీరు దేవాలయంలో క్యూరు ముందు వాళ్ళు ఇచ్చారనుకోండి ఎలా నడు అని తోశారనుకోండి మీరు ఈశ్వరుల దర్శనాన్ని అప్పుడే బ్రేక్ చేసినట్టేం కదా వెనకాల వాడు మిమ్మల్ని అడ్డి మీద పొడుస్తాడు ఇలా తోస్తారు దీంతో తోస్తారు ఎందుకు అలా మేట పడ్డది ఎందుకయా విశ్రాంతిగా నిలబడి మీద పడతావు ఎందుకు అసలు ఏంటి అంటే మేడపడను క్యూలో ఎందుకు వచ్చావు నువ్వు పో అసలు క్యూలో ఉండద్దు వాడు పోకూడదు కాబట్టి అంటే అవి ఉన్నావు ఈ సిస్టమ్స్ అన్నింటిలో కూడా నేను సంథింగ్ నిశ్చింగ్ అని అనిపిస్తుంది కాబట్టి మనము ఈశ్వర దర్శనము అనే దాన్ని బాగా అనుభవానికి తెచ్చుకోవాలి మనం వెనకాల నుంచి చూసేవాడిలో కూడా ఈశ్వరుడు దాగాలి క్యూ ఎండ్లో లోపలికి వెళ్తే అక్కడ మాత్రమే ఈశ్వరుడు లేడు ఇవి చూసేస్తున్నాను చూసారా చూడండి ఈశ్వరుడు ఎంత వికృతంగా ఈశ్వరుడు ఎంత విదూరంగా ప్రవర్తిస్తున్నాడు అలా చూసేస్తున్నాడు ఈశ్వరుడు అని అక్కడ కూడా ఆ ఈశ్వర భావనమే కలిగి ఉండాలి నిజంగా ఐ నాట్ ఎగ్జాట్ వెరీ ప్రాక్టికల్ సెన్ ఈశ్వరుడు ఇలా ఉన్నాడేంటి లైనింగ్ ప్రవర్తిస్తున్నాడు ఏమి శ్రీరామకృష్ణు గారు కథ చెప్తారు మీరు నేను చెప్పాను ఈ కథ ఇంకా నేను మళ్ళీ చెప్తున్నా దొంగలు రాజుగారి ఖజానాకి కన్నం వేసి ఆ ఖజానా నుంచి బంగార బంగారము వరహాలు మూతలు పట్టుకుని డబ్బు అపహరించుకుని వెళ్ళిపోతున్నాడు మూటలు నెచ్చమే కదా పెద్ద మూట కొడుకు మోసుకుపోతున్నారు ముగ్గు రోడ్డు ఆ బొరువు ఎక్కువైంది వాళ్ళకి ఈ బరువు మూసే మనిషి కావాల్సి వచ్చింది రాత్రి పన్నెండు ఒక ఒక తంతువాయ అంటే బట్టలు నేసుకుని బతికేవాడు ఈ నేత నేసి అది అన్నీ ఒకరు బతుకులుతూ ఉంటాడు అతడు రోజుకో బట్ట అమ్ముతాడు రోజుకో వస్త్రాన్ని తయారు చేసి అమ్ముతాడు అతనికి అనా లాభం వస్తుంది కానీ ఏడు అణాలు ఖర్చు అనా లాభం వేసుకుని అర్థరూపాయకు అమ్ముతాడు తొమ్మిది అణాలకు అమ్మడు ఆ అనాతోటి వెచ్చాలు బియ్యం అన్నీ కొనుక్ ఆ తినేసి హాయిగా కొడుకుని తరపుతాడు అరుగు మీద వ్యవసాయ కాలం అరుగుని వీళ్ళు వీడు అమాయకత్వం ఎదుగుతున్న వాళ్ళు దొంగలు వాణ్ణి లేపి వాడిని రెడ్డి మీద చదువు చరిచి వాడిని వేపి రాహ్ మోయి అని బలవంతంగా ఈ బంగారపు ఈ అపహరించిన సామాన్ల మూట ఆయన చేత మోయిస్తున్నారు ఇంతట్లోకి రాజభట్టు ఇక్కడ అక్కడా చెప్పి మొత్తానికి వీళ్ళని పట్టుకోవడానికి దూరం నుంచి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు దాంతో వీళ్ళు వీళ్ళ పై ప్రాణాలపైనే పోయాయి బ్రతికుంటే బలుషాకు కూర తినచ్చు ఈ చేతికి చిక్కితే క్షీరఛేదం అయిపోతుంది అని వాళ్ళు ఈ డబ్బు బాట మర్చిపోయి పారిపోయారు ఈ రాజభట్లో ఏం చేశారు ఈని కొమోకింగ్ దాన్ని అంటే ఉన్నాడా అంటే వీడు దొంగ సొత్తుతోటి సహా మోసుకుపోతూ దొరికాడు మోసుకుపోతో వీడే దొంగ అని అరెస్ట్ చేసి జైల్లో పడేశాడు మొన్నడు పొద్దున్న మ్యాజిస్ట్రేట్ ముందు అదే ధర్మాధికారిడు న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టాడు ఇలా పట్టుకున్నాం ఇదిగో ఇది అని అన్ని సాక్ష్యాలతో ఈ డబ్బు మోటతో సహా న్యాయాధికారి నుంచి ప్రవేశపెట్టారు ఇంకా ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి ఏటు జడ్జిమెంటు తల అదే జడ్జిమెంటు అయితే తల తీసేసే ఒకసారి ప్రశ్న అడుగుతా ఆయన జడ్జి అడిగారు ప్రాసిక్యూటర్ ఏదో అడిగాడు ఈయన ఏమని ఆ జడ్జి గారు ఆ అథారిటీ జడ్జిమెంట్ చూస్తే చాలా నాయకుల్లో ఉన్నాడు చాలా సాధు పురుషుల్లా ఇంత పెద్ద చూడతను ఎందుకు చేసుకుంటాడు ఏదో మతలబ్బులాగా అనిపించి ఆ జడ్జి గారు వివేక ఉంటుంది కనుక ఇతను అడిగాడు ఉందా అని ఏం చెప్పంటారు బాబాయ్యా కాదు నువ్వు చెప్పి ఉంటే నేనేం కాదు వాళ్ళు చెప్పినవన్నీ పక్కన పెట్టవు అవన్నీ నువ్వు కనుక నీ చెప్పదలుచుకున్నది ఉంటే చెప్పు అసలు జరిగిన దేవుటో నువ్వు చెప్పు అని చెప్పి అంటే అప్పుడు అతను చెప్పడం ప్రారంభించాడు మీరు ఓపెలు పట్టాల్సి ఉంటుంది రాముని దయ వలన నిన్న ఒక వస్త్రాన్ని భోజనం చేసి పడుకున్నాను రాముడి దయ నిద్ర బాగా పట్టుంది ఈ లోపల రాముడి దయ వలన నన్ను నిద్రలేకారు రాముడి దయ ఆ మూట నాని తిన్నుట్టి ఇది రాముడి ఆజ్ఞేయే అని స్వీకరించి నేను మోసుకున్నాను ఈ లోపల రాముడి అనుగ్రహం వల్ల రక్షక భక్తులు పరిగెత్తుకుంటూ వస్తే ఈ వీళ్లు పారిపోయినారు ఆ రక్షక భక్తులు రాముడి అనుగ్రహం చేతనే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పారేశారు నేను రాముని కృప జైల్లో కూడా మిగిలిన రాత్రి సుఖంగా నిద్రపోయాను పొద్దున్నే రాముని కృప వలన ఒక పుట్టి కూడా ఇచ్చారు బాగా పడకుండా పెట్టారు మళ్ళీ రాముని కృప వలన ఈ జైల్లో మీ మీ ముందు ఈ న్యాయస్థానంలో నిలబెట్టారు రాముని కృప వలన ప్రాసిక్యూటర్ గారు కేసును ప్రజెంట్ చేశారు ఆ రాముని కృప వలన మీరు గారు నన్ను అడిగారు నేను చెప్పాను ఆ రాముని కృప ఏ శిక్ష విధిస్తే నేను శ్రద్ధమే అని చెప్పాను చెప్పినప్పటికీ జడ్జి గారు కేసు కొట్టేసి ఇదన్నీ విడుదల చేశారు సరే రాముని కృప వలన విడుదలై నేను నా నేత మేషన్కి పోతున్నాను అని కాబట్టి సర్వేషు భూతేషు తెష్ట అయితే ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు శంకర్ దేవుడు అంతటా ఉన్నప్పుడు అందరికీ కనపడాలి తప్ప ఎవరో చూసి వాడు ఒకడు ఉంటాడు వాడికి మాత్రమే కనపడుతున్నాడు అది ఎలా చెప్తారు నను సర్వ అపి లోక పశ్యతిశేషనా ఇది ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ చూడాలి అందరికీ ఉన్నాయి కళ్ళు దేవుడు అంతటా ఉన్నప్పుడు సరే అందరూ చూడాలి కదా అలా చెప్పకుండా సర్వ పశ్యతి అని అనకుండగా అని ఎవడో ప్రత్యేకంగా ఎవడో ఒకడు ఉంటాడు వాడు మాత్రమే చూస్తాడు అని చెప్పుటప్పుడు హేతు ఏమి సత్యం నిజమే కింద కరెక్టే అందరూ దేవుణ్ణే చూస్తున్నారు పశ్యతి సర్వహా ప్రతివాడు దేవుణ్ణే చూస్తున్నాడు కింటు విపరీతం పశ్యతి కానీ చల్లకిందులుగా చూస్తున్నాడు ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉలయించి పశ్చిమాన్న అస్తమించాడు అని అందరూ చూస్తున్నారు అది సత్యంగా చూస్తున్నారా విపరీతంగా చూస్తున్నారా విపరీతంగా చూస్తున్నారు సత్యం ఏమిటి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది తప్ప సూర్యుడు ఉదయించడు అస్తమించడు అది సత్యం అది సత్యం మరి వినడానికి బాగోలేకపోవచ్చు అంటే ఉదయించినప్పుడు నిద్రలేచాము అస్తమించినప్పుడు నిద్రపోయినాము అని అనుకుంటాం మనం అది కరెక్ట్ కాదు ఉదయించినట్లు అనిపించి నిద్రలేచాము అస్తమించినట్లు అనిపించి పడుకున్నాము అంతే తప్ప సూర్యుడికి ఉదయించడము లేదు అస్తమించడం లేదు మరి లోకం ఇలా ఎందుకు చూస్తున్నారు అంటే విపరీతం పశ్చిమ లోకం విపరీతంగానే చూస్తారు మేఘములు సూర్యుణ్ణి కప్పివేస్తాయా నీ చూపును కప్పివేస్తాయా నీ చూపును కప్పివేస్తా ఇప్పుడు నేను ఇలా చేపెట్టుకున్నా నా చూపుని నేను మిమ్మల్ని అందరినీ కప్పివేశానా నా చూపుని కప్పివేశానా నా చూపును కప్పివేశాను తప్ప మిమ్మల్ని అందరినీ కప్పివేశాను మిమ్మల్ని అందరినీ కప్పేయాలంటే ఏం చేయాలి ఈ వరకాలు ఇలాంటివి ఓ నాలుగు తీసుకొచ్చి కప్పాలి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని కప్పేసినట్ట నన్ను నేను కప్పేసుకున్నట్ట మేఘములు ఘనఛన్నమర్కం ఘనఛన్న దృష్టి అంటే భగవతంలో శ్లోకం అవుతుంది ఇప్పుడు ఘనఛన్న దృష్టి మేఘముల చేత కప్పివేయబడిన చూపు గలవాడై ఘనఛన్నమర్కం భావయ్య మేఘములు సూర్యుడిని కప్పివేశాయి అని వీళ్ళు లెక్క వేస్తారు అవునండి మేఘాలు సూర్యుణ్ణి కప్పి మేఘాలు సూర్యుడిని కప్పివేస్తాయా మేఘాలు సూర్యుడిని కప్పివేయలేము మన చూపునే కప్పివేస్తాయి అదేవిధంగా చంద్రుడు సూర్యుడిని కప్పి సూర్యగ్రహణంలో చంద్రుడు సూర్యుడిని కప్పేస్తాడా మన చూపుని కప్పేస్తాడా మన చూపుని తప్పివేస్తాడు నా అర్థమైందా ఇంటృతాంతం సూర్యగ్రహణం అంటే ఏమిటి సూర్యుడికి చంద్రుడు అడ్డొస్తాడు సూర్యుడికి అడ్డొస్తాడా మీ చూపు కడ్డొస్తాడా మీ చూపుకు అడ్డొస్తాడు సూర్యుడికి అడ్డు రావడం ఏంటి సూర్యుడు దగ్గరికి వెళ్తే మఠాషైపోతాడు చంద్రుడు ఆవిరైపోతాడు కాబట్టి చంద్రుడు సూర్యుడికి అడ్డు సూర్యుడికి ఏది అడ్డు చంద్రుడు సూర్యుడికి అడ్డు రాదు మీ చూపుకు అది సూర్యగ్రహణమా లేక మీ దృష్టికి పట్టిన గ్రహణమా మీ దృష్టికి పట్టిన గ్రహణం దాన్ని మీరు విపరీతంగా సూర్యుడికి పట్టిన గ్రహణము అని అంటున్నారు అంటున్నారా లేదా లోక విపరీతం పశ్చిమ కాదండి లోకం అంటే తెలియని వాళ్ళు మా పండితులందరూ కూడా అలాగే చూస్తున్నారు వాళ్ళు విపరీతంగానే చూస్తున్నారు కాదండి వాళ్ళు పండితులు పండితం మందులా ఐటు ఫై ఆ పాండిత్యము అది ఒక స్థాయికి చెందిన పాండిత్యం కాదు అదో రకం పాండిత్యం బట్ మనం చిత్రంలో పాండిత్యం అది కాదు ఈ పాండిత్యం ఆ పాండిత్యం లేదు కూడా మీరు పాండిత్యం పేరు పెట్టాలంటే పెట్టండి నేనేమి అడ్డుపడను నేనేమి తుమ్మను బట్ ఈ పాండిత్యం అది భాగవతంలో ఘనఛన్న దృష్టి ఘనఛన్న మతం ఎంతో విధానంగా చెప్తారు కాబట్టి జనులు కృష్ణంలో ఉంటారు కానీ విపరీతం కృష్ణం విపరీతంగా కృష్ణం ఒక ఒకడు గదిలోకి వెళ్ళాడు ఆ గదిలో మిత్రుడు ఉన్నాడు వాడు మీరు వెళ్ళగానే ఏటిరా కాళ్ళు పైనను తలకాయ కింద ఉంది ఏవిటిని కానీ అడిగాడు వాడు ఆ మిత్రుడు అయితే వీడు చెప్పాడు నాకు కాళ్ళు కింద తొలకాయ తొలకాయ పైన తొలకాయ కింద కాళ్ళు పైన నాకు లేవురా నీవు క్షేరశాసనంలో ఉన్నావు కాబట్టి నేను అలా గడపడుతున్నా వీడు చెప్పాడు కాబట్టి లోకము విపరీతంగా చూస్తుంది లోక దృష్టి విరుద్ధమైనది అతా విష నృష్టి స ఏవ కాబట్టి లోకం విపరీతంగా చూస్తుంది కనుక అంటే సకల జరువు విపరీతంగా చూస్తున్నారు కనుక శ్రీకృష్ణుడు ప్రత్యేకించి చెప్తున్నాడు విష నష్ట అంటే ప్రత్యేకించి చెప్తున్నాడు ఏమని స ఏవ పశ్చితి వాడు మాత్రమే చూస్తున్నాడు మేఘముడు సూర్యుణ్ణి కప్పవు నా చూపునే కప్పిన చంద్రుడు సూర్యుడిని ఎప్పుడు కప్పలేడు నా చూపునే చంద్రుడు కప్పలేడు నేను అలాగే చూస్తాను నేను అలాగే చూస్తాను anjaata meno i don't recognize some of these things men recognize jo cheyo kadin vaataayam ante kadu ulolandrum pole ulolandrum kushtu pole i see this way ani evadantaalo spashtati sapashtati naney drashtam yathati me pra drushtihi దృష్ట ఎలా అంటే దృష్టాంత ఎలాగలి కిమిర దృష్టి అంటే గ్లకోమా కానీ ఇంకోటే ఉంది గ్లకోమా ఇంకోటే ఉంది కేటరాక్ట్ కేటరాక్టా గ్లొకోమాయా గ్లకోమా అయ్యేజీకటం రాష్టం వేజీకటం అంటే ఏంటి కేటరాక్టా గ్లూకోమాయా వన్ ఆఫ్ ది సో కిమిర దృష్టి కంటి వ్యాధి గలవాడు కిమిరం అంటే నేత్ర రోగం అది యాజింది వీడికి సిమిర దృష్టి అనేకం చంద్రం పశ్యతి వాడు పైకి చూస్తే ముగ్గురు చంద్రులు కనపడతారు పర్వానికి నవాబ్ అలీ ఖాన్ పటౌలీ అని మన క్రికెట్ టీం క్యాప్టెన్ ఒక ఆయన ఉండేవాడు ఆయన చూస్తూ సరిగ్గా ఉండేది కాదు ఒక కన్ను సరిగ్గా కనపడింది కాదు ఆయన అడిగారు ఆయన మంచి బ్యాట్స్మెన్ ఆయన అడిగారు ఏమైనా ఓ రోజు బ్యాటింగ్ చేస్తే వంద రన్స్ కొడతావు ఇంకో రోజు జీరోకి డక్అవుట్ అవుతావు ఏంటి అసలు నీ లక్షణం ఏమిటండి ఈజ్ అ సక్సెస్ఫుల్ క్యాప్టెన్ అందుకే ఆయన చెప్పాడు చూడండి నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నాకు మూడు బంతులు కనపడతాయి బంతి వస్తాడు కదా మూడు బంతులు కనపడతాయి దాంట్లో కరెక్ట్ బంతి ఏదో నేను ఆ క్షణంలో పసిగట్టి కొడతాను నేను పసిగట్టింది కరెక్ట్ అయితే ఆ రోజు చర్చరీ ఎందుకంటే కరెక్ట్ బంతినే కొడతాడు ఎప్పుడు కూడా ఒకసారి నేను పసిగట్టిన బంతి తప్పైందంటే డక్ అవుతా అని చెప్పి అంటే చూపులో ఆ దోషం ఉన్నది సో ఆ రకంగా ఈ తిమిర దృష్టికి అంటే చూపులో వ్యాధి గలవాడికి వాడు పైకి వస్తాడు పై చూస్తూ మూడు చంద్రులు కనపడతారు ముగ్గురు చంద్రుడు మధ్యలో చంద్రుడు ఇలా ఉంటాడు పక్కన చంద్రుడు పక్కన చంద్రుడు మూడు చంద్రుడు వరసగా కనపడతారు అనేకం చంద్రం పశ్యతి తం అపేక్ష్య ఏకచంద్రదర్శి విశిష్యతే స ఏవ పశ్యతి వాడు పక్కన కనబడ్డారు మీరు వెళ్ళి మీరు పైకి చూశారు మీకెన్ని చంద్రులు కనపడ్డారు ఒక చంద్రుడు కనపడ్డారు ఇప్పుడు మూడు చంద్రులు చూసి వాడిని వాడిని అపేక్షయ విత్ రిఫరెన్స్ టు హిమ్ వీడిని ఉద్దేశించి ఏమంటారు ఒక్క చంద్రులను చూసి వాడిని ఏమంటారు సహా పశ్యతి అంటారు వీడు చూస్తున్నాడు వీడే కాదండి వీడు కూడా చూస్తున్నాడు వాడు విపరీతంగా చూస్తున్నాడు కదా మూడు చంద్రులను చూస్తున్నాడు ఒక చంద్రుణ్ణి చూడాల్సిన చోట మూడు చంద్రులను చూస్తున్నాడు ఏదో చూస్తున్నాడు ఏదో చూడటం కాదు పాయింట్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడాలి వాళ్ళు అలా చూడటం లేదు కాబట్టి పోలిస్తే అపేక్ష అంటే పోల్చారు వాడితో పోలిస్తే మనం ఏమని చెప్పచ్చు వీడు చంద్రుణ్ణి చూడటం లేదు వీడు మాత్రమే చంద్రుణ్ణి చూస్తున్నాడు అని చెప్పచ్చు అదేవిధంగా దేవుణ్ణి సరిగ్గా చూడడం చేతగానే లోకంతో పోలిస్తే ఈ విధంగా ఎవడు చూస్తాడో ఎవడు దర్శిస్తాడో వాడు మాత్రమే ఆ దర్శనము చేస్తున్నాడు సహా అని మనము చెప్పవచ్చు అది దృష్టాంతం అయింది దార్ష్టాంతికం తథా అంటే సరిగ్గా అదేవిధంగా ఇహాపి ఇక్కడ కూడా అంటే ఈ శ్లోక సందర్భంలో కూడా ఏకం అవిభక్తం యథోక్తం ఆత్మానం యహా పశ్యతి ఎవడైతే చూస్తున్నాడో పైన చెప్పిన విధంగా ఒకే పరమాత్మను ఆత్మానా పరమాత్మా ఒకటే ఆత్మ లేరు పరమాత్మ లేరు అనుకోకూడదు నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి రెండింటికి తేడా ఏముంది ఏమీ లేదు నెయ్యికి కల్తీ అనేది ఒకటి ఉండబట్టే స్వచ్ఛమైన అనే విశేషణం చేశారు అలాగే ఇక్కడ కాబట్టి ఒకే పరమాత్మను అవిభక్తము ప్రాణులన్నీ విభక్తములై విడివిడిగా ఉన్నప్పటికీ ఆ ప్రాణులన్నింటి ఒకే పరమాత్మ అవిభక్తముగా ఉన్నట్టుగా ఆయన చెప్పిన ఎవరైతే చూస్తున్నాడో సహా విభక్తానేకత్వ విపరీతదర్శిభ్య విశిష్యతే సశ్యతి అదేవిధంగా అంటే పైన చెప్పిన విధంగా అవిభక్తమైన భే అంటే విశేషములు లేక భేదములు లేని ఒకే పరమాత్మను సకల ప్రాణుల ఉండు ఎవడైతే చూస్తున్నాడో వాడు మాత్రమే చూస్తున్నాడు అని చెప్పారు ఎలా చెప్పారంటే మిగతా వాళ్ళతో పోల్చి చెప్పారు మిగతా వాళ్ళు ఎలా చూస్తున్నారు ఆ దేవుణ్ణి ఆ పరమాత్మను విభక్తంగా చూస్తున్నారు అంటే గోవులో పరమాత్మ ఉంది భర్యలో లేదు గర్భగుల్లో దేవుడు ఉన్నాడు బయట లేడు నా మిత్రుడిలో దేవుడు ఉన్నాడు శత్రువులో లేడు ఆ రకంగా విభక్తంగా ఎవరైతే చూస్తున్నారో ఈ ప్రాణులన్నీ వేరువేరు అనే అనేకత్వాన్నే చూస్తున్నారు తర్వాత అనేక ఆత్మ వీడి ఆత్మ వేరు వాడు ఆత్మ వేరు ఈ ద్వైతులందరూ కూడా విభక్త అనేక ఆత్మ విపరీత దర్శులే అవుతారు వేర్వేరు ఆత్మలని దర్శిస్తూ ఉంటారు విపరీతంగా దర్శిస్తారు వేర్వేరు చంద్రువులన్నీ చూసినట్టుగా వేర్వేరు ఆత్మభేదాన్ని ఎవళ్ళైతే దర్శిస్తారో వాళ్లతో పోల్చి ఏకత్వ దర్శిని ఉద్దేశించి ఏమన్నారు స ఏ పశ్యతి వాడు మాత్రమే చూస్తున్నారు అని చెప్పినారు ఇంకొక వాక్యం ఉంటే మళ్ళీ క్లాస్లో పూర్తి చేద్దాము ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదక్ష్యతేర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమివాశిష్యే శాంతిశాంతిశాంతి